కృష్ణాయ వాసువాయ దీనందగోపకరాయ గోవిందాయ నమో నమ్ కృష్ణా వాసువాయనంద క్లేశనాశాయ గోవిందాయ నమో నమ హరి శ్లోక నంబర్ సిక్స్టీన్ చతుషష్ఠి కళలతో ఉండేటువంటి వాడు షోడకలాలతో శోభిస్తూ ఉన్నాడు సిక్స్టీన్ పదహారు పతి సుతాన్వయ భాతృంధవాఘ్యి అచ్యుత పతి సుతాన్వయ భాతృవాన్ అతి విలంగతి అచ్యుత ఉతి గతిదస్త ఉద్గీతమో కోషి హస్యర్మిషి పతి సుతాన్వయ భాతృబాంధవాన్ పతివిలంగతే అచ్చుతాగత ఈ శ్లోకంలో ఓ భయంకరమైనటువంటి అభియోగం వెరీ బ్యూటిఫుల్ శ్లోక ఇక్కడ స్వామిని రెండు విధాలగా సంబోధించడం జరిగింది సెకండ్ లో అత్యుత ఆగతహ అచ్యుత హే అచ్యుత అని పిలుస్తూ ఉంది ఫోర్త్ లైన్లో ఫస్ట్ వర్డ్ కితవహర రెండు ఆయన్ని సంబోధించడమే అచ్యుత అంటే మీకు తెలుసు సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కితవా అంటే మీకు తెలియాలి అంటే కితవ అంటే ఏంటంటే ఓ దూర్తుడా అని అర్థం ఎక్కడ అచ్యుతుడు ఎక్కడ ధూర్తుడు ధూర్తుడు అంటే అసత్యం బలికేటువంటి వాడు అబద్ధాలు ఆడేటువంటి వాడు అని అర్థం కాబట్టి ఎవడైతే నిరంతరం అబద్ధాలు చెబుతూ ఉంటాడో అతన్ని కితవహ సంస్కృతంలో ప్లీజ్ కాబట్టి పతి సుత అన్వయ భాతృ కాబట్టి భర్తల్ని బిడ్డల్ని అన్వయ తత్సంబంధమైనటువంటి భాతృ బాంధవాన్ కాబట్టి సోదరుల్ని బంధువుల్ని వీళ్ళందరినీ అతి విలంఘ్య అతిగా వాళ్ళని విడిచిపెట్టి ఉల్లంఘించి వాళ్ళ మాట కాదని ఆగతాహ అచ్యుత అచ్యుత అచ్యుత ఆగతాహ మేము నీ కోసం ఇక్కడికి వచ్చాం బృందావనానికి ఇది రాత్రి సమయం అది తమాషా గతివిధ తవహ అంటే గతివిధ మా విషయం బాగా తెలిసినటువంటి తవహ నీ యొక్క ఉద్గీత మోహిత కాబట్టి నీవు చేసేటువంటి ఆ మురళి గానం ఏదైతే ఉందో దానికి మోహింపబడినటువంటి వాళ్ళవై వాళ్ళమై యోషిత స్త్రీలమైనటువంటి మేము యోషిత చూడు యోషిత నిసి రాత్రిపూట ఆగతాహా ఇక్కడికి వచ్చాం అలా వచ్చినటువంటి మమ్మల్ని కహ త్యజేత్ ఎవడైనా త్యజిస్తాడా విడిచిపెడతాడా రాత్రిపూట పైగా స్త్రీలము యోషిస్తాం స్త్రీలము ఇంట్లో ఉండేటువంటి వాళ్ళనంతా కూడా అతి విలంఘ్య అతిగా వాళ్ళని విడిచిపెట్టేసి వాళ్ళ అవసరమే మాకు లేదని మేము నీ దగ్గరికి రావడం జరిగింది అతి విలంఘ్య పతి సుత అన్వయ అతి విలంఘ్య చూసారా వాళ్ళని వదిలిపెట్టొచ్చాం భాతృ బాంధవాన్ సోదరుని వదిలిపెట్టాం బంధువుల్ని వదిలిపెట్టాం అంటే వదిలి రావడంలో కూడా అతి అతిగా తృణీకరించి వాళ్ళు రావడం అతిగా తృణీకరించి అంటే వీళ్ళని బహుశా ఆపుండాలి మీరు పోవద్దని బృందావనానికి మీరు వెళ్ళద్దు అని వాళ్ళు ఆపుంటే వాళ్ళని అతిగా నో మీరు మాకు అవసరం లేదు అని వాళ్ళని త్యజించి వీళ్ళు వచ్చి ఉండాలి అచ్యుత ఆగత కాబట్టి ఇక్కడ వాళ్ళని వదిలిపెట్టి అతిగా వాళ్ళని వదిలిపెట్టి తృణీకరించి భగవంతుడి దగ్గరికి రావడం జరిగింది అందుకని ఆ సందర్భంలో అచ్యుత చ్యుతి లేనటువంటి వాడు నశింపు లేనిటువంటి వాడు అవ్యే అవయశత్తస్వరూపుడైనటువంటి అచ్యుత అని ప్రారం సంబోధించడం జరిగింది అటువంటి మమ్మల్ని గురించి బాగా తెలిసినటువంటి నీవు ఎందుకని ఉద్గీత మోహిత నీ యొక్క గానం ఏదైతే ఉందో జీవన రాగం ఆ మురళీ గానానికి మేము సమ్మోహితులమై ఉద్గీత మోహిత మోహింపబడినటువంటి వాళ్ళవై నీ దగ్గరికి వస్తే యోషిత స్త్రీలము కితవా హే ధూర్తుడా చూడు అబద్ధలాడేవాడా అని అర్థం ఇటువంటి చోట భాగవతంలో వ్యాఖ్యాతలకి మన వెలగ పొండబడ్డట్టు ఉంటుంది ఎందుకని ఇది కేవలం వ్యాఖ్యాత మీదనే ఆధారపడి ఉంది టెక్స్ట్ మీద కాదు మూలం కాదు వ్యాఖ్యాత దాన్ని సక్రమంగా వ్యాఖ్యానించాలి అక్కడ ఎందుకని అచ్యుత అన్నది ఇక్కడ కితవా యోషిత మేము స్త్రీలము నిశి రాత్రిపూట కస్తజేత్ కహ త్యజేత్ ఎవడైనా సరే కహ ఎవడైనా సరే త్యజిస్తాడా రాత్రిపూట వచ్చినటువంటి స్త్రీలని అందులో అందరినీ బంధువుల్ని కుటుంబీకుల్ని అందరినీ వదిలిపెట్టే నీకోసమే వచ్చినటువంటి మమ్మల్ని పోండి పోండి పోండి పోండి పోండి రాత్రి అయిపోయింది మీరు ఇక్కడ ఉండపాకండి ఇంటికి పోండి ఎవడైనా చెప్తాడా ఇట్లా కితవహా నువ్వు చెప్తావు అబద్ధాలు ఆడేవాడివి కనుక రియాక్ట్ అయిపోయింది సో ఒకచోట అచ్యుత అంటుంది అంటే ఆయన యొక్క వైభవం సంపూర్ణంగా తెలిసినటువంటి స్త్రీ ఈ గోపిగా ఇది ఏ భక్తిది ఐశ్వర్యప్రధాన భక్తి ఇక్కడ ఎంతో అతి చనుబుతో కితవహే ధూర్తుడా అంటూ ఉంది ఇది ఏ విధమైనటువంటి భక్తి మాధుర్య ప్రధానమైనటువంటి భక్తి రెండు కలిసిండా ఇక్కడ అది తమాషా కాబట్టి అచ్యుత స్వరూప సామర్థ్యం నా చ్యుత నవతే నా చెవిష్యతి ఇది అచ్యుత స్వరూప సామర్థ్యాలు ఆయన యొక్క స్వరూపము ఆయన యొక్క సామర్థ్యము ఎప్పుడు కూడాను ఆయన నుండి విడిపడేటువంటివి కావు వాటికి వేరుగా తను లేడు ఉండడు చెవిష్యతి ఉండలేడు కాబట్టి భగవంతునిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సామ స్వరూప సామర్థ్యం స్వరూపం ఒకటి సామర్థ్యం ఒకటి ఇవి రెండు కూడాను నాచ్యుత ఎటువంటి పరిస్థితుల్లో కూడాను దూరంగా భగవంతుడికి లేవు నా చెవతే ఉండలేవు నా చెవిష్యతి భవిష్యత్తులో ఉండబోవు బ్యూటిఫుల్ కాబట్టి ఈ స్వరూప సామర్థ్యం అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు అగ్ని ఉందనుకోండి అగ్నికి వేడి వెలుతురు అనేది అగ్ని యొక్క స్వభావం కాబట్టి అగ్ని అన్నామంటే వేడిగాను ఉండాలి వెలుగు ఉండాలి కాబట్టి వెలుగు వేడి రెండిటికి అగ్ని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం కాదు దూరం అయిందనుకోండి అది అగ్ని అని అనిపించడానికి అవకాశం లేనేలేదు అది స్వరూపం ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు దూరం కాకుండా ఉండేటువంటిది స్వరూపం పంచదార ఉంది దాని స్వభావం ఏమిటి అది తీయగా ఉంటుంది స్వభావం కాబట్టి స్వభావం ఏదో అదే స్వరూపంగా కూడా ఉంటుంది కాబట్టి తీయగా ఉండడం అనేటువంటిది పంచదార యొక్క స్వభావము అదే దాని యొక్క స్వరూపము ఏ విధమైనటువంటి రసాయనిక చర్య ద్వారా పంచదారలో ఉండేటువంటి తీయదనాన్ని గనక వేరు చేస్తే దాన్ని పంచదార అని పిలవడ కాబట్టి వేడి వెలుతురు రెండు ఉండేది అగ్ని యొక్క స్వరూపమైతే ఈ వేడిని వెలుతరిని వేరు చేశామనుకోండి నీళ్లు చల్లి ఆ తరువాత దాన్ని నిప్పు అని ఎవరు అనరు ఒకవేళ అంటే బొగ్గు అంటారేమో అర్థమవుతుంది ఇది స్వరూప స్వరూపం అంటే కాబట్టి స్వరూపము అని ఎప్పుడైతే అన్నాడో ఎట్టి పరిస్థితుల్లో అది దూరం అయ్యేందుకు అవకాశం లేదు అట్లాగే భగవంతుని యొక్క స్వరూప సామర్థ్యం స్వరూపం ఒకటి సామర్థ్యం ఒకటి ఎందుకంటే అచ్యుత అనేటువంటి పదాన్ని డిఫైన్ చేస్తాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పరమేశ్వరుడికి అంటే సచిదానంద స్వరూపమైన నిత్యుడు నశించేటువంటి వాడు కాడు సత్ చిత్ ఆనందం చూసాం కదా నిన్న సచిదానందాత్మక కృషిర్భూ వాచక నో నా శబ్ద నిర్వృత్తి వాచక కాబట్టి కృష్ణ అంటే సదానంద స్వరూపం ఇది ఈయన యొక్క స్వరూపం కాబట్టి సత్ చిత్ ఆనందము అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపం మరి సామర్థ్యం ఏంటి సామర్థ్యం ఏంటో చెప్పన సృష్టి స్థితి లయం ఇవి ఆయన యొక్క సామర్థ్యం కాబట్టి ఆయన నశించేటువంటి వాడు కాదు అది ఆయన యొక్క స్వరూపం ఆయన సామర్థ్యం ఏమిటంటే సృష్టి స్థితి లయాలు చేయగలిగి ఉండడం ఇది మరొకరి వల్ల సాధ్యం కాదు అది అడ అందువల్లనే సామర్థ్యమైంది అది కేవలం భగవంతుడికి సాధ్యం ఆయన ఒక్కడే సృష్టిని చేయగలడు ఆయనొక్కడే స్థితిని ఉంచగలడు ఆయనొక్కడే లైన్ చేయగలడు కాబట్టి స్వరూప సామర్థ్యాలు అంటే తన స్వరూపం ఏదైతే ఉందో సచ్చిదానంద స్వరూపం అది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆయనకి దూరం కాదు నచ్చ్యుతిహి అచ్యుత నచ్చుతిహి అట్లాగే సామర్థ్యం ఏదైతే ఉందో సృష్టి స్థితి లయాలను తయారు చేసేటువంటిది ఏదైతే ఉందో ఈ క్రమమంతా అంతా కూడాను ఆయన యొక్క సామర్థ్యమే ఇంకొకరికి సాధ్యపడేటువంటిది కాదు కాబట్టి ఈ స్వరూప సామర్థ్యాల విషయంలో నచ్చ్యుత నచ్చ్యవతే నచ్చిష్యతి కాబట్టి ఈ రెండు కూడాను ఆయన దగ్గరే ఉన్నాయి గనక అచ్యుత ఇప్పుడు ఇవన్నీ తెలిస్తే ఇప్పుడు ఉదాహరణకి అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం అచ్యుతం కేశ్ అన్నాం అనుకోండి అనగానే మనకి ఇదంతా జ్ఞాపకం వచ్చేస్తుంది అది అది భగవన్ నామంలో ఉండే విశేషం ఏంటంటే ఆ నామం దాని వైభవాన్ని నామే చెప్తూ పోతుంది గనక అచ్యుత కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను తాను వేరుగా లేడు గనక చ్యుతి లేదు గనక వినాశం లేదు గనక పరమేశ్వరుడు అచ్యుత ఇంకొక ఇది కూడా ఉంది షడ్భావ వికార శూన్యత్వాత్ షడ్భావ వికార శూన్యత్వాత్ ఇది కూడా ఆ డిక్లైన్ ఎట్లా లేదో చెబుతాడు షడ్భావ శూన్య వికార షడ్భావ వికార శూన్యత్వాత్ షడ్భావ వికారాలు వికారం అంటే మార్పు మాడిఫికేషన్ షడ్భావ ఆరు రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి చూచారా ఏం మార్పులు అవి అస్థి జాయతే కమా టల్మె వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇవి షడ్భావ వికారాలు అంటే ఆరు రకాలు ఇవి మార్తూ ఉన్నాయి తల్లి గర్భంలో ఉండడం అస్థి తల్లి గర్భం నుంచి పుట్టడం ప్రసూతి వాయువులు నెడుతూ ఉంటే జాయతే అక్కడి నుంచి పిల్లవాడు పెరుగుతూ ఉండడం వర్ధతే అక్కడి నుంచి మార్పు చెందుతూ ఉండడం విపరిణమతే ఆ తరువాత క్షీణిస్తూ ఉండడం ఓల్డేజ్ జరా అది ఇప్పుడు అపక్షీయతే చివరికి చచ్చిపోవడం మరణించడం అపక్షీయతే వినశ్యతే ఈ షడ్భావ వికారాలు ఎక్కడ కనపడతాయి మనకంటే దేహంలో కనపడతాయి దేహంలో కనపడతాయి ఎందుకని ఉన్నది దేహం తల్లి గర్భంలో పుట్టింది దేహం పెరిగేది దేహం మార్పు చెందేది దేహం నశ దేహం నశించేది దేహం ఇవన్నీ దేహ లక్షణాలుగా మనకు తెలుస్తూ ఉన్నాయి కానీ పరమేశ్వరుడు దేహం కాదు కదా దేహి క్షేత్రజ్ఞం చాపి మమ్ సర్వక్షేత్రేషు భారత హే అర్జున ఈ క్షేత్రాల్లో ఉండేటువంటి క్షేత్రజ్ఞుని నేను నేను నశించేటువంటి వాడిని కాను దేహాలు నశిస్తాయేమో కానీ నేను నశించేటువంటి వాడిని కాను అని క్లియర్ చేశాడు గనక షడ్భావ వికార శూన్యత్వాత్ అంటే దేహానికి సంబంధించినటువంటి వాడు కాడు కనుక నచ్చుత దేహం అయితే నశించిపోద్ది కానీ పరమేశ్వరుడు అట్లా నశించేటువంటి వాడు కాడు అది తమాషా కానీ ఆయన్ని గురించి అసలు వికారమే లేదు ఇది తమాషా ఏంటంటే వికారం ఉంటేనే నాయన ఏదైనా నడిచేది ఇప్పుడు స్వామీజీ జీవిత చరిత్ర చెప్పండి అంటే ఎవరైనా వచ్చి ఇక్కడ చెప్పారనుకోండి ఎందుకని స్వామీజీ నీకు ఒక దేహంగా కనపడ్డాడు కనుక ఆయన ఇలా పుట్టాడండి ఆయన ఇలా పెరిగాడండి ఆయన ఇలా చదువుకున్నాడండి ఆ తర్వాత యజ్ఞాలు నిర్వహించాడండి ఆశ్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతావు నువ్వు గ్రంథాలు రాసావని అదంతా కదలిక అదంతా మార్పు కానీ మార్పు లేక ఉండడం ఏంటి స్వామి రాశాడు ఒక కీర్తనలో కదిలేవాడు కాడే వాటే వండర్ఫుల్ సెంటెన్స్ త్యాగరాజ అలోన్ కెన్ రైట్ దీస్ కదిలేవాడు కాడే మా రాముడు కథలేన్నో కలవాడే మార్పు లేదు మార్పు లేనప్పుడు కథలు ఎక్కడి నుంచి చెప్పండి ఆయన మార్పు ఉంటేనే కదా మార్పు లేకుండానే అంటే తను ఏ మార్పు లేనటువంటి వాడు అన్ని మార్పులకి ఆధారమైనటువంటి వాడు హీస్ ద మోషన్లెస్ సెంటర్ అరౌండ్ విచ్ ఆల్ మోషన్స్ టేక్ ప్లేస్ కాబట్టి అన్ని ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కానీ ఆయనలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేనటువంటి వాడు అందుకని కదిలేవాడు కాడే మా రాముడు చూడండి ఎంత లోతో కదిలేవాడు కాడే మా రాముడు కథలెన్నో కలవాడే ఎన్ని చెప్పుకుంటున్నాం ఎంత రాసుకుంటున్నాం ఆయన గురించి రామాయణం అంతా కూడా ఆయన యొక్క గాథే కదా ఆయన కదలికలే కదా కానీ వాస్తవానికి ఏమిటంటే స్వరూప సామర్థ్యం నచ్చుతే కాబట్టి ఆయన స్వరూపమే సచ్యుతానందం కనుక కదిలేవాడు కాడు ఇది ఇప్పుడు ఈడదేంటి ఇది మిస్టర్ కృష్ణ ఈ గోపిక లేలే ఈవిడట్లాగే అని ఉంటుందని నా ఉద్దేశం ఇదిగో చూడు మాట చెప్తాను ఇదంతా తెలిసే వచ్చాం పో రాత్రిపూట బృందావనానికి వచ్చామంటే ఏం పిచ్చోళ్ళు అనుకుంటున్నావా నో ఇదంతా తెలిసే వచ్చాం ఎందుకో తెలుసా నువ్వు అచ్యుతుడివి మేము ఎవరి నుదులు వచ్చామో తెలుసా పతి సుత అన్వయ భాతృ వాళ్ళందరినీ కూడా అతిగా వదిలిపెట్టి వచ్చాం ఎందుకని నువ్వు నశించని వాడివి వాళ్ళు నశించేవాళ్ళు సరేనా ఇది తెలిసే వచ్చామయ్యా ఏం తమాషా పడతా ఉండవు అక్కడికి తవా దారి తీస్తుంది ఓ దుర్తుడా కాబట్టి ఈ సత్యం మాకు తెలుసు నువ్వు మమ్మల్ని గురించి ఏం మాట్లాడబాకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి రాత్రి అయిపోయింది టెన్ క్లాక్ అయింది ఇవన్నీ మేము తెలిసే వచ్చాం వాళ్ళు నిలిచేటువంటి వాళ్ళు కాదని మాకు తెలుసు వాళ్ళతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఎప్పుడు శాశ్వతంగా నిలబమని కూడా తెలుసు అంటే మీ భర్తలు నుదులు వచ్చేస్తారా చెప్తాడు కదా భాతృంధవాన్ పతి సుత ఎత్తుకోవడమే పతి కాబట్టి పతి ఎవరు సుత ఎవరు కాబట్టి పతి అట్లాగే సతి ఎవరు సతీ కాతే కాంత కస్ పుత్ర సంసారోయ విచిత్ర ే కాంతకస్ పుత్ర సంసారోయ విచిత్ర కం కం క త్వయ భ్రాతయ భ్రాత భజ గోవిందజ గోవిందం గోవిందం భూడమతే కెకా హో ఈజ్ యువర్ వైఫ్ కృష్ణుని అడుగుతూ ఉండరు కితవా లీడ్ చేస్తూ ఉంది కాబట్టి ఎవరయ్యా నీ భార్య ఎవరు తేపుత్రక్క నీ కుమారుడెవరు సంసారోయ్యతీవ విచిత్ర అయం సంసార అతీవ విచిత్ర చిన్నది కాదు ఇది సంసారం అనేటువంటిది విచిత్రమైనటువంటిది ఎందుకని భార్య పిల్లలు ఉంటే సంసారం అసలు నీ భార్య ఎవరు పిల్లలు ఎవరే కశ్యత్వం ఎవరికి సంబంధించిన వాడివి నువ్వు కహ ఎవరు నువ్వు కూత ఆయాతహ ఎక్కడి నుంచి వచ్చావు తత్వం చింతయా తదిహ్రాతహ కాబట్టి సత్యం ఏమిటో తెలుసుకో సత్యం తెలుసుకునేటువంటి వాడు సత్యవాది అసత్యం మాట్లాడేవాడు కితవహ్డు అది అందుకని ధూర్తుడు ఎప్పుడు అబద్ధాలు ఆడేటువంటి వాడు నీకు అబద్ధాలు సార్ వెన్నతో పెట్టిన విద్య కాదు సార్ నువ్వు పుట్టిన తర్వాత వెన్న తిన్నావు కానీ నీకు వెన్నుతో పుట్టిన విద్య పో నువ్వు అబద్ధాలు ఆడావంటే అది నీకు ఇక ఆహారం నీకు నువ్వు అబద్ధాలు ఉండాలి కీతవా కాబట్టి అబద్ధాలు ఆడేటువంటి వాడా చూడు ఇది సత్యం పెళ్లి కాకముందు పురుషుడికి భార్య లేదు పెళ్లి కాకముందు స్త్రీకి భర్త లేడు పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు మనకు కనిపిస్తూ ఉన్నారు హార్డ్ ట్రూత్ ఏంటంటే ఒకరోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా భర్త లేని భార్యగా ఆవిడ మిగిలిపోతుంది లేదా భార్య లేని భర్తగా ఈతను మిగిలిపోతాడు దిస్ ఈజ్ ద ట్రూత్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాదలడానికి అవకాశం లేదు కాబట్టి కాలం కలిసి ఉండినా ఏదో ఒకరోజు విడిచిపెట్టి పోవాలి ఇంక పుత్రుడు అంటావా పెళ్ళైనప్పుడు కూడా వాడు లేడు మధ్యలో వచ్చాడు మధ్యలో వస్తే పిల్లవాడు తల్లిదండ్రులు తర్వాతే చనిపోతాడు చెప్పడానికి కూడా అవకాశం లేదు ఎందుకని చాలామంది బిడ్డలకి తండ్రులు కొరివి పెడుతూ ఉండడం మనం చూసాం సరేనా ఒకవేళ మరణించకపోయినా ఇప్పుడు గోకుల్ చాట్ ఇన్సిడెంట్ చూచారు కదా మీరు బాగా పాపం చక్కగా చదువుకున్నటువంటి పిల్లలు ఇంజనీర్స్ ఇప్పుడు దిక్కు లేకుండా వాళ్ళు ఒక వీల్ చైర్లో ఉంటే తల్లిదండ్రులు తోసుకుపోతూ ఉన్నారు అన్నం పెడుతూ ఉన్నారు ఈ పరిస్థితి వస్తుందని ఏ తల్లిదండ్రులైనా ఊహించారా ఎనీథింగ్ మే హ్యాపన్ దట్ ఈస్ లైఫ్ జీవితంలో ఏదైనా జరగచ్చు ఎవరికైనా జరగచ్చు ఎప్పుడైనా జరగచ్చు ఎలాగైనా జరగచ్చు ఇక్కడ ఏమి సంబంధాలు ఎవరికి సంబంధాలున్నాయి ఎవరితో సంబంధాలున్నాయి ఒక్కసారి చెప్పు నాలుగు రోజులు బతుకుతాం ఈ ప్రపంచంలో జీవన్ కే దిన్ చారు ప్యారే జీవన్ కే దిన్ చారు చారు పారే జీవన జీవన కేవన కేవన కే దినీవన పారే జీవకే దినచరు భూ నూ భూ నూల జగ మమతా కా కపట వ్యవహారస్కా హౌ తుహారాస్ తు హౌరు కాను తుహారా స్వార్థర సంసారీవన్కే దినచారు ప్యారే జీవనకే దినచారు నాలుగు రోజులు దాన్ని పేరున్నా పెట్టుకోండి బాల్యము వార్ధక్యము వృద్ధాప్యం నువ్వు ఎన్నెన్నా పెట్టుకోవయ్యా నాలుగు రోజులు బ్రతుకుతాం ఈ ప్రపంచంలో ఒక్కసారి ఆలోచన చేస్తే ఏమిటి మన జీవితం అంటే అర్థమే కాదు ఎవరికి ఎవరు అస్సలు తెలియడం లేదు మర్చిపోవాకు బోలు నాన ఎట్టి పరిస్థితుల్లో ఈ సత్యాన్ని మర్చిపోవద్దు ఎవరికి ఎవరో ఏమవుతారో ఎరుగరు ఎవరో ఇలా ఎవరికి ఎవరు ఏ మౌతారు ఇరుగరు ఎవరూ ఇలాలోనా ఏదేమైనా ఎవరు టు పోయినా పోయినా చింతే మిగులును భూలో జీవన కే దినారు నాలుగు రోజుల బ్రతుకు మూడు దినాల ముచ్చట నాలుగు రోజులాట బ్రతుకు మూడు దినాల ముచ్చట నాలుగు రోజులాట బ్రతుకు మూడు దినాల ముచ్చట కృష్ణ ఇదంతా శుభ్రంగా తెలిసి దీన్నంత విచారం చేసి ఆవిడ చూడండి తమష నీ స్వరూప సామర్థ్యాలన పెట్టు మా స్వరూప సామర్థ్యాలు చూడు ఇప్పుడు ఇవన్నీ కూడా విచారణ చేసే మేము నీ దగ్గరకు వచ్చాం ఎందుకని నువ్వేదో మాట్లాడుతూ ఉండవు అయ్యా చూడు పతి సుత మాకు తెలిసలేవయ్య అవన్నీ మాకు తెలియదు ఇవన్నీ ఆలోచన చేశాం విచార్యమాణి తత్వదృష్ట్యా పుత్రాదయోహో నసంతి మామూలుగా చూస్తే భార్య పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కానీ తత్వదృష్ట్యా విచార్యమాణే బై ఎంక్వైరీ విచార్యమాణే బాగా ఆలోచించి చూస్తే తత్వదృష్ట్యా పుత్రాదయోహో నీ భార్య పుత్రాదులు అనేటువంటి వాళ్ళు లేనే లేదు ఇది చూడండి సమాషా వాళ్ళు లేరు కనుక నీ దగ్గరకు వచ్చాము ఉండేవాడివి నువ్వు లేని వాళ్ళు వాళ్ళు లేకనే ఉన్నట్టు తెలిసేవాళ్ళు వాళ్ళు ఉండి లేనట్టు ఉండేవాడివి నువ్వు మా కర్మయ్యా ఇదంతా ఎట్లా అర్థం చేసుకోవాలి నిన్ను మాకు తెలియడమే లేదు కాబట్టి ఒక్కడ చెప్తున్నాను నేను కాంతాపుత్రాదయా స్వప్నదర్ష్ట కాంతా పుత్రాధిపతి మాయావశాత్తు ప్రతీ పో కాబట్టి స్వప్నదష్ట ఎవడైతే కలని గంటూ ఉండాడో కాంతాపుత్రాదయ స్వప్నదష్ట కాంతాపుత్రాదివత్ మాయావశాత్ ప్రతీయంతే కాబట్టి కాంతాపుత్రాదయ స్వప్నదష్ట కాంతాపుత్రాదివత్ మాయావశాత్ ప్రతీయంతే కాబట్టి మాయ చేత కనపడుతూ ఉండరు స్వప్నంలో ఉండేటి వంటి అన్నీ యథార్థం కాదు తదేవ సంసార వైచిత్రం ఇది సంసారంలో ఉండే విచిత్రమైనటువంటి విషయం ఆకాశంలో నీలివర్ణం కనపడతా ఉంది ఉందే నీలివర్ణం లేదు లేనిదే ఉన్నట్టు కనపడతా ఉంది స్వప్నంలో ఎవరికి ఏదైనా జరగచ్చు నన్ను చూసి ఒకవేళ మీ ఇళ్లలో కష్టాలు ఉంటే ఎవరైనా ఉంటే వాళ్ళు మనం కూడా సన్యాసం తీసుకుని ఉంటే బాగుండేది అనుకోవచ్చు ఇదే రాత్రి కల్లో వస్తాయి సన్యాసం పుచ్చుకున్నట్టుగా అక్కడేదో పాడాలనుకుంటాడు రాదు అక్కడేదో ఒక గీతం చెప్పాలనుకుంటాడు రాదు రాకపోయినా సరే నిజమే అట్లాగే సన్యాసులు కూడా సంసారులైనట్టుగా వస్తుంది కళలు కర్మ ఎందుకని వాళ్ళు గనక సన్యాసంలో తృప్తి పడలేకపోతే సంసారులను చూసి వాళ్ళు పిల్లవాడిని ఎత్తుకొని నా ఆయన నా భుజే అని పోతూ ఉంటే వాడిని చూసి ఒరే మనకు కూడా ఉండుంటే మనం కూడా టింకే ఠంకే అని పోతుంది కదా అని గనక సన్యాసి అనుకున్నాడు అనుకో రాత్రి వాడికి స్వప్నం ఇదే అర్థమవుతా ఉంది అవన్నీ యథార్థం అవుతాయో చెప్పండి మేలుకున్నాడు అనుకోండి సంసారికి సన్యాసము లేదు సన్యాసికి సంసారమూ లేదు ఇది సార్ విషయం కాబట్టి వాడు చెప్తున్నది ఏంటంటే విచార్యవాణి కాబట్టి బాగా విచారించి చూస్తే నా కశాపి కచ్చిత బంధువు ఎవరో ఈ ప్రపంచంలో ఎవరికి బంధువు కాదయ్యా ఎవరెక్కడించి వచ్చారో ఎవరు ఎందుకు కలిశారో ఎవరిని కలిశారో ఎప్పుడు కలిశారో ఎందుకు కలిశారో ఎవరికి తెలుసు గనక మేము ఇదంతా ఈ సత్యాన్ని గుర్తించి సి ద పాయింట్ అది ఆవిడ చెప్పేది అచ్యుత ఈ సత్యాన్ని మేము గుర్తించి వాళ్ళతో మాకు ఉండేటువంటి సంబంధం ఏ రోజైనా తెగిపోయేదని ఎవర్తో ఈ ప్రపంచంలో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్న ఒకరోజు వాళ్ళన్నా మనల్ని వదిలిపెట్టి పోవాలి లేదా మనమైనా వాళ్ళని వదిలిపెట్టిపోవాలి అనేటువంటి నగ్న సత్యం మా హృదయానికి పట్టింది కనుకనే వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాం చూస్తా ఉన్నాం రాత్రిపూట అందులో స్త్రీలను యోషిస్తాం మేము వస్తే పొండి పొండి పొండి రాత్రి అయిపోయింది పొండి పొండి పొండి పొండి ఏంద పోయేది ఏంది పోయేది ఎవరు పోయేది ఎక్కడికి పోయేది పోతాంలే మా తెలీదా రేపు మధ్యాహ్నం తర్వాత నువ్వు ఉండమన్నా మేము ఉండం ఏంటి పోయేది లేదా లేనాయన లేదమ్మా ఆ ఫ్లోలో మిమ్మల్ని నవ్వించాలని అన్నానే కానీ మీరిక్కడ ఎప్పుడూ ఉంటే నాకు అంతకన్నా కావాల్సిందేంటి చప్పట్లు కొట్టడం ఏంటో తెలుసా చెట్ల మీద పక్షులు ఉంటే చప్పట్లు కొడితే ఎగిరిపోతాయి అందుకని నువ్వేమన్నా భ్రాంతిలో ఉండవేమో మేము ఇక్కడ ఉంటామని ఉండేవాళ్ళమే కాదు ఏకే ఓకే గోవా కంటిన్యూ కానీ అట్లాగే నాకే నష్టం లేదు సరేనా కాబట్టి ఈ విధంగా మేము వస్తే పొండి పొండి పొండి అంటే ఏంటయ్యా అందరూ పోయేవాళ్ళే కృష్ణ హే కితవా దూర్తుడా నీకు తెలియదా నీ స్వరూప సామర్థ్యం నీకు తెలియదా మేము వాళ్ళని ఎందుకు వదిలిపెట్టి వచ్చామో మాకు తెలియదా చెప్పవయ్యా ఎందుకని వాళ్ళది అనిత్య సంబంధం అని నీది నిత్య సంబంధం అని సరేనా ఒక కాలానికి పరిమితమైన సంబంధాలు అవి ఓ ప్రదేశానికి పరిమితమైనటువంటి సంబంధాలు ఒక ఉపాధికి పరిమితమైనటువంటి సంబంధాలు అవి అనిత్యమైనటువంటి సంబంధాలు ఈరోజు ఉంటాయి ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు తెంచుకోవాలంటే తెంచుకోవచ్చు కానీ నీతో ఉండేటువంటి సామర్థ్య సంబంధం తెగేటి కాదు కాదు ఎందుకని నీది నిత్య సంబంధం కాలంలో నేనొచ్చాను కాలంలో వాళ్ళు వచ్చారు మధ్యలో కాలంలో కలిశాం కాలంలో విడిపోతాం ఏనాడైనా కాలంలో నే పోతారైనా కాలంలోనే తారరు కాల రాే దే తెలిసి నవారే వరు కాలే కాటికే గిన్న కాలే కాటికేగిన కాలదు మనబంధము ఎంతని పిలి చేది దూరం ఎంతని పిలి చేది ని మాయలేరుగన్ని పిచిమనసుకు ఎందుకు ఈ భారం ఎంత నిన్ను ఎందుకు ఏ దూరం కృష్ణ అచ్యుతుడివి నువ్వు నశించినటువంటి వాడివి నశించినటువంటి నీతో పెట్టుకునేటువంటి సంబంధం కూడా నశించదు భగవాన్ కాబట్టి నీవు నిత్యుడివి నిత్యుడు అయినటువంటి నీతో సంబంధం పెట్టుకోవడం అంటే అది నిత్య సంబంధం కాబట్టి మేము కూడా నిత్యం ఉంటాం అనే వచ్చాం కాబట్టి వాళ్ళని వదిలిపెట్టాం ఎక్కడొచ్చాం మేము చూడండి కస్తజే నిసి నిశి రాత్రి పూట వచ్చాం రాత్రి అంటే అంతకారం అంధకారం అంటే అజ్ఞానం కాబట్టి ఈ అజ్ఞానం తెలిసి సంసారం వాళ్ళని వదిలిపెట్టి నీ దగ్గరకు వచ్చాము అయ్యా బాబు అచ్యుత తెలిసే వచ్చాము మళ్ళీ అక్కడికే పొమ్మంటావా అక్కడికే పొమ్మంటావా ఉద్గీత ముహూర్తాహ కాబట్టి నీ యొక్క జీవన రాగం ఏంటది తెలిసే మేము వచ్చాము మళ్ళీ అక్కడికి మమ్మల్ని పొమ్మని చెప్పడం మాత్రం నీకు సమంజసమైనటువంటిది కాదు అది విషయం నెక్స్ట్ పదిహేడో గోపిక ఇంక ఇద్దరే ఇద్దరు గోపికలు ఉండారు ఒక క్లాస్ ఉంది అంతే కలిదు ప్లీజ్ రహసి సంవిధం హృశ్చయోదయం రహసి సంవిధం హృశ్చయోదయం ప్రహసి తానం ప్రేమ వీక్షణం రహసి సంవిధం హృశ్చయోదయం ప్రహసి తానం ేమీక్షణ బృహదరశ్రియోధమ వీక్షదూర్రియో థామ వీక్షూర్తస్పృహ ముహ్య మనహ ముహూర్తిస్పృహ ముహ్య మన రహసి సంవిధం హృశ్చోదయం ప్రహసి తాననం ప్రేమ వీక్షణం ఈ పదిహేడవ గోపిగా చెప్తూ ఉంది చివరికి వచ్చేస్తూ ఉంది రహసి ఏకాంతం రహస్య అంటే రహస్యమైనటువంటి ప్రదేశం ఏకాంత ఏకాంత ప్రదేశం అక్కడ ఏకాంతంలో సంవిధం సంకేతస్థానం కాబట్టి నిన్ను కలుసుకునేటువంటి సంకేత స్థానం ఏకాంతం అంటే ఏంటి ఎవరు లేనిటువంటిది ఏ అయిస్కాంతం లేకపోతే ఏకాంతం సరేనా అది రహస్యమైనటువంటి ప్రదేశం అది హృదయం సంవిధము సంకేతస్థానం నిన్ను కలుసుకునే ప్రదేశం హృద్ధే హృదయ దేశే అక్కడే నిన్ను కలుసుకోవాలి హృదయో హృత్యయోదయం హృత్యయోదయం అంటే మా హృదయంలో ఒక కోరిక ఉదయించింది హృశ్యయోదయం కోరిక ఉదయించింది నిన్ను కలవాలి అనేటువంటి కోరిక ఉదయించింది అలా ఉదయించడానికి కారణమేమిటి అని ఆలోచించినప్పుడు ప్రహసిననం నవ్వుతున్నటువంటి నీ మోము కాబట్టి నీ యొక్క ముఖారవిందాన్ని దర్శిస్తే ఎప్పుడు మందస్మిత వదనారవేంద్రుడై ఉండే వాడివు గనక ఆ చిరునవ్వు మా కనపడుతూ ఉంది ఆ చిరునవ్వు మమ్మల్ని పిచ్చోళం చేస్తూ ఉంది ప్రహసి ఆననం ప్రేమ వీక్షణం నీ నీ ప్రేమ చూపు ఆ వైపు మమ్మల్ని చూచావే ఆ చూపు మమ్మల్ని నిన్ను వెంటనేటట్టు చేస్తూ ఉంది శ్రీయో అది బృహదుర శ్రీయో అంటే శ్రేయ అంటే శ్రేయస్సు అని ఒక అర్థం లక్ష్మీదేవి అని ఒక అర్థం లక్ష్మీదేవి ఎవరి యొక్క వక్షస్థలం మీద ఉందో కాబట్టి అది శ్రేయోధామ అంటే మోక్షము అని అర్థం బృహదురహ మోహ బృహదురహ బృహత్ విశాలమైనటువంటి ఉరహ వక్షస్థలం ఆ వక్షస్థలం మీద శ్రేయోధామ కాబట్టి అమ్మవారు ఉంటుంది లక్ష్మీదేవి తే నీ యొక్క బృహదురహ విశాలమైనటువంటి ఆ వర్షస్థలాన్ని వీక్ష్యా చూచిన తరువాత మాకు ఏమైపోతుందో తెలుసా అతిస్పృహ అతి స్పృహ అంటే ముహుహు అతి స్పృహ కాబట్టి మిక్కిరి మా యొక్క హృదయాన్ని అది స్పృశిస్తూ ఉంది ముహుహు అంటే మాటి బాటికి స్పృశిస్తూ ఉంది ఎంతసేపటికి నీ యొక్క చిరునవ్వే జ్ఞాపకం వస్తూ ఉంటుంది సేపటికి నీ యొక్క ప్రేమ వీక్షణమే మాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది అవి మమ్మల్ని వదిలిపెట్టడం లేదు నిన్ను చేరాలి అనేటువంటి కోరికను మా హృదయంలో కదిలిస్తూ ఉన్నాయి హృశ్చయోదయం కాబట్టి రహస్య సంయుధం కాబట్టి ఎక్కడైతే రేఖాంతమైనటువంటి ప్రదేశంలో మేము నిన్ను కలిసేవాళ్ళమో అక్కడికి కలవాలి వెళ్ళి నిన్ను చూడాలి అనేటువంటి అతి మిక్కిలి వాంచగలుగుతోంది అతి స్పృహ విక్రి వాంఛ చాలా తీవ్రతరంగా ఉంది వాంఛ ఇది మోహుహ మాటి మాటికి మనహ మనస్సును మోహ్యతి మోహానికి గురి మమ్మల్ని మోహానికి గురి చేస్తూ అది కాబట్టి మొదట పరమాత్మ యొక్క నవ్వు ప్రహసితానం అని అంటే యమునకు వెళ్ళినటువంటి గోపికలు కడవల్లో నీళ్లు తీసుకొని యమునా నది నుండి తిరిగి మళ్ళీ గోకులానికి వస్తున్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు ఏదో ఒక పని చేసి వచ్చి మధ్యలో వాళ్ళని చూసి నడు నవ్వుతాడట వాళ్ళకు అర్థమైపోయింది కారణం ఏమిటి వాళ్ళు యమున నుంచి బయలుదేరేటప్పటికీ లేఖదోడలన్నీ పరిగెత్తుకుంటూ పోతూ ఆవులన్నీ పరిగెత్తుకుంటూ పోతున్నాయి మనం వాటిని కట్టేసి వచ్చాం బంధించి వచ్చాం వాటిని విడిపించింది ఎవరో అర్థం కావడం లేదు అట్లా చూచారట పొన్న చెట్టు కింద నిలబడుకొని ఉన్నాడు చిన్నపిల్లవాడు కదా చూచారు చూడగానే ఆయన వేణువును ఊదుతూ ఆపి మధ్యలో వాళ్ళని చూచి అది విషయం ప్రహసి ఆననం మందహాసాన్ని చిందించాడట ఒక చిరునవ్వుని చిందించాడట ఆయన చిరునవ్వుని చిందించడంలో ఆయన ఉద్దేశం వేరే వీళ్ళ ఉద్దేశం కానీ ఆ చిరునవ్వు మాత్రం వీళ్ళను పట్టుకున్నది ఆయన ఎందుకు చిరునవ్వు తెలుసా ఆ గోవుల్ని గోవత్సాలని వదిలిపెట్టేశాడని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తే ఈయన చిరునవ్వు ఎందుకంటే పిచ్చిదా ఏంది పిచ్చి వాళ్ళారా ఏంది నన్ను అట్లా ఆశ్చర్యంగా చూస్తున్నది అసలు అది నా పనే కదా ఏ మీకేమర్థం ఇది నాది లేదు అంటే ఆ దూడల్ని వదిలిపెట్టి ఏడిపించడం కాదు పని బంధాలని తొలగించడం నా పని కాబట్టి బంధాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ జీవబంధం ఏదైతే ఉందో దాన్ని తొలగించడం నా పని అని ప్రహస్యతానం నవ్వుతో నిలబడితే అది ఈ గొప్ప భామాలకు ఎంత అర్థమైందో నాకు తెలియదు కానీ పొన్న అర్థం చేసుకున్నదట పొన్న చెట్టు ఆ పొన్న పరవశించి తన్మయత్వం చెంది ఆహా ఏం భావం అండి నవ్వేడే కానీ ఆ నవ్వులో ఎంతుందని పొన్న చెట్టుకు అర్థమై అది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే అక్కడ పొన్న చెట్టు అయి స్వామికి నీడన పడుతూ ఉందో ఆ పొన్న చెట్టు పులకరించి తన్మయత్వం చెంది ఆ పొన్న నాయన మీద రాల్పించే రాచ అడ రాల్చిస్తుంది అవన్నీ పడుతూ ఉండేవి అవన్నీ పడుతూ ఉండే నేను చూశాను పొన్న చెట్టు పుణ్యమి చెబుతూ కృష్ణ పొన్న చెట్టు పుణ్యమేమి చెబుతూ రాల్చే పువ్వులు నిన్ను పూజ చేసే తరువు రాల్చిన పువ్వులు నీతను చేరే నీ అడుగుల కడ చిన్ని కృష్ణ కాబట్టి అలా పూలు రాల్చి హే భగవాన్ తరువైనా సరే చుట్టైనా సరే ఆ విధంగా స్పందిస్తూ ఉంటే ఆ సందర్భంలో నీ పాద పద్మాల దగ్గర వాలిపోవాలని నాకు అనిపిస్తూ కృష్ణ సరే అంటే ఆ సన్నివేశం అర్థం కాబట్టి ప్రహసినననం ప్రేమభిక్షణం బృహదుర హృహత్ ఉరహ కాబట్టి బృహత్ వరహ అంటే విశాలమైనటువంటి వక్షస్థలం నీ విశాలమైన వక్షస్థలం అంటే విశాలమైన హృదయం భగవంతుని హృదయం చిన్నది కాదు దయామయం అది అంతా కూడా నువ్వు అటువంటి హృదయాన్ని చూసి మేము మోహానికి గురయ్యాం ఎందుకని అది శ్రేయోధమ ప్రేయస్సుకు సంబంధించింది కాదు అది అది సంబంధించింది అంటే అనపాయి సుఖ అవాప్తి లక్షణం అనపాయి సుఖ ఏ అపాయం లేనటువంటి అనపాయ సుఖ అవాప్తి లక్షణం శ్రేయ కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదాలు లేవు ఏ విధమైనటువంటి హాని లేదు అంత ఆనందధామే గనక అది నీ వక్ష్యస్థలం మీద చూచి మోహితులమై ఉద్గీత మోహిత జీవన రాగాన్ని నువ్వు ఆలపిస్తూ ఉంటే మోహితులమై నీ వైపు ఆకర్షింపబడ్డాము కృష్ణ కాబట్టి మమ్మల్ని కరుణించినటువంటి భక్తివి నువ్వే అందువల్ల మోహు అతిస్పృహ ముఖ్యతే మనహ మోహు మాటి మాటికి నహ మా యొక్క మనహ మనసు ముఖ్యతీ మోహాన్ని పొందుతూ ఉంది అది అడ నన్ను కరుణి చిన్న భక్తి వినీవే నేను వరి చిన్న ముక్తి వినివే నన్ను కరుణి చిన్న భక్తి వినివే నేను వరచిన ముక్తివేణీవే ఏంటి ఇప్పుడు వాళ్ళు చెప్పేది మోహో ముహ్యతి మాటి మాటికి మోహానికి గురి చేస్తూ ఉంది కదా అది నీ వెంట నన్ను కరుణి చీరా భక్తి వినివే నేను చీనా ముక్తివే నీవే నీ వెంట పడితే మిగలదు మోహము నీ వెంట పడితే మిగలదు మోహము నీవు వెంట రాగా వెరుగును మోక్షము అది శ్రీయో ధామహ ము నీ వెంట పడితే మిగలదు మోహము కృష్ణ నీ వెంట పడితే మిగలదు మోహము నీవు వెంట రాగా వెలుగును మోక్షము రాధారమణ రాదేల కరుణ రాధ రమణ రాధేల కరుణ దేవకి నందన మా కేదన రాధారమణ రాధేల కరుణ దేవకి నందన మా కేదన జీవుల గం యము నివే ఆ జీవూల గమ్యము నివేకాద్రతుకుసంద్రం నివేనా వారధరణ కదేల కరుణ దేవక మా కేల వేదనా ఈ మోహమేంటో తెలుసు మోక్షమేంటో తెలుసు మాకు ఈ గోపిక మోహో మనహ ముఖ్యతి క్షణ క్షణానికి నీ విషయంలో మా మనసు మోహానికి గురి అవుతుంది మోహం అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూడడం మోహం కాబట్టి ఈ ప్రపంచంలో ఏ సుఖము లేదు లేనిటువంటి ప్రపంచంలో సుఖాన్ని అన్వేషిస్తూ పోవడం కన్నా ఎక్కడ సుఖముందో సుఖస్థానం ఏదో దాన్ని తెలుసుకోవాలి అని అభిప్రాయపడుతూ ఉంటే మా మనసు నీ వైపు తిరుగుతూ ఉంది మోహానికి గురవుతూ ఉంది నెక్స్ట్ లాస్ట్ శ్లోక చివరి గోపిక పద్దెనిమిది వ్రజవన్నౌక సా వ్యక్తిరంగతే వ్రజవనౌక వ్యక్తిరంగతే అంటే నహంత్రి విశ్వమంగళం ఇది పాఠాంతరం కూడా ఉంది అందుకని ఆగాను వ్రజ జనౌక సాం వన్ ఆఫ్ వ్రజనౌక సా వ్యక్తిరంగతే వృజి నహన్యలం విమం త్యజ మనన స్పృహత్మన త్యజ మనన స్పృహత్మన స్వజన హృద్రుజూదనో వ్రజ జనౌక సాం వ్రజవనౌక సాం వ్యక్తిరంగతేజి నహంత్రి విశ్వమంగళం వ్రజవనౌక సాం వ్రజ జనౌక సాం ఎట్లయినా పర్వాలేదు ఆ వ్రజనులు అంటే వ్రజపురంలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వ్రజవనవసాం అంటే ఆ బృందావనములో ఉండేటువంటి వాళ్ళు బృందావన వాసులు ఎవరైతే ఉన్నారో వ్యక్తి రంగతే వ్యక్తి అంగతే అంగ అంటే కృష్ణ అర్థం అంగ అంటే కృష్ణ మీరు అనుకుంటారు మాట చూసి రంగా అంటే రంగ అంటే కూడా కృష్ణుడే కనుక కాదు కాదు అంగ అంగ అంటే కృష్ణ అని అర్థం కాబట్టి వ్రజ వనౌకసాం ఆర్ వ్రజ జనౌక సాం వ్యక్తి హి హే కృష్ణ తే నీ యొక్క వ్యక్తి వ్యక్తి అంటే నీ యొక్క రూపం అందమైనటువంటి నీ రూపం ఏదైతే ఉందో అది నంబర్ వన్ ఉరుజిన హ్రి అక్కడ చూడండి సంధి ఉరుజిన హ్రి అలెం విశ్వమంగళం కాబట్టి వృజిన హంత్రి అంటే దుఃఖాన్ని పోగొట్టేది అని అర్థం వృజిన హ్రి కాబట్టి దుఃఖాన్ని సమూలంగా నశింపజేసేటువంటిది విశ్వమంగళం విశ్వానికి మంగళకరమైనటువంటిది నీ యొక్క రూపం కాబట్టి శ్రీకృష్ణుని యొక్క రూపం విశ్వమంగళకరమైనటువంటిది అని అర్థం కాబట్టి త్యజ అంటే మనాక్ కొంచెం అని అర్థం అటు మనాక్ శబ్దం త్యజ వదిలిపెట్టు విడిచిపెట్టు అని అర్థం ఏంటి అయ్యా విడిచిపెట్టేది త్వత్ స్పృహాత్మనాం త్వత్ నీయెందు స్పృహ కోరిక కలిగినటువంటి ఆత్మనాం అంటే ఇక్కడ ఆత్మ అంటే ఆత్మని కాదు మనసు ఇక్కడ ఆత్మ అంటే మనసు కాబట్టి త్వత్ స్పృహాత్మనాం నీయెందే మనసు కలిగినటువంటి కోరిక కలిగినటువంటి మా మనస్సు దాన్ని కొంత నువ్వు విడిచిపెట్టాలి ఏం విడిచిపెట్టాలయ్యా స్వజన నీ వారి యొక్క స్వజన నీ వారు గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హృద్రుజాం హృత్ రుజాం హృద్రుజాం అంటే హృదయంలో ఉండేటువంటి రోగాలు హృదయ రోగాలు ఏవైతే ఉన్నావో వాటిని యత్ యత్ నిషూదనం యత్ ఏదైతే నిషూదనం నివర్తించగలదో తొలగించగలదో కాబట్టి హృదయంలో ఉండేటువంటి బాధల్ని ఏదైతే తొలగిస్తుందో దాన్ని కొంత మా కోసం విడిచిపెట్టు అని అర్థం కాబట్టి అయ్యా నీ యొక్క సాక్షాత్కారం నీ యొక్క దర్శనం వల్ల దుఃఖం నశిస్తుంది ఎందుకని నీ రూపంతోనే విశ్వం కళ్యాణప్రదం అవుతుంది కాబట్టి ఆ విధంగా నీపైనే మేము మనసు పెట్టుకొని ఉన్నాము మా హృదయతాపాన్ని పోగొట్టి అంటే హృద్రిజాం ఈ హృదయంలో ఉండేటువంటి బాధల్ని తాపాన్ని పరితాపాన్ని దీన్నంతా కూడా సమూలంగా నిర్మూలింపచేసి మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు అంటే ఆనందాన్ని ప్రసాదించు అని వేడుకుంటూ ఉంది చివరి గోపిక గీతం ప్లీజ్ కాబట్టి నీ సన్నిధి దుఃఖహారం అది చూస్తారా గురుజన హంత్రి దుఃఖాన్ని పోగొట్టేటువంటిది నీ యొక్క రూపం రూపం అంటే నీ దర్శనం దర్శనం ఎట్లా జరుగుతుంది స్మృతి మాత్రేణ స్మృతి మాత్రేణ భక్తానాం దుఃఖం నాశయతి ఇతి కాబట్టి కేవలం పరమేశ్వరుడిని కృష్ణ అని గనక మనం స్మరించినట్లయితే అటువంటి భక్తులకి స్మృతి మాత్రేణ భక్తానా దుఃఖం హరతి ఇది కాబట్టి దుఃఖాన్ని సంపూర్ణంగా మనకు దుఃఖం ఉందనుకోండి మనం ఏం చేస్తాం దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం ఏంటో కాదు భగవన్నామే అంతకన్నా మించింది లేనేలేదు కాబట్టి అది విశ్వమంగళం భగవంతుడు మంగళస్వరూపుడు గనక ఆయన యొక్క రూపం మన హృదయంలో ఉంటే విశ్వమంతా కూడాను మంగళకరంగా కనపడుతుంది మంగళకరంగా కనపడుతున్నది అమంగళాలన్నీ కూడాను తొలగింపబడుతూ ఉన్నాయి కాబట్టి జీవితంలో ఏవైతే అమంగళాలు ఉన్నాయో అవన్నీ కూడాను తొలగించబడి మంగళకరమైనటువంటి దర్శనం పరమేశ్వరుని యొక్క స్మృతి చేత స్మృతి ధ్యాన మాత్రేనా ఆయన్ని ధ్యానించడం వల్ల స్మృతించడం వల్ల కీర్తించడం వల్ల మనకు అది లభ్యమయ్యేటువంటిది అవకాశం ఉంటుంది కాబట్టి యత్ ఏదైతే హృద్రిజాం మాయక యొక్క గుండె పరితాపానికి కారణమై ఉందో హృద్రుజాం ఆ రోగాన్ని నిషూదనం పోగొట్టేటువంటిది ఆ మందు మాకు ఇవ్వయ్యా ఎంతో కాదు కొద్దిగా మనకు కొద్ది కొంచెం కొంచెం ఇస్తే చాల్ త్యజ దాన్ని కాస్త ఆ మందు నీ దగ్గర ఉంది ఆ ఔషధం నీ దగ్గర ఉంది అది విడిచిపెట్టు ఏ ఔషధం అది సంసార రోగస్య ఏకైక భేషజం పో అంతేకాదు ఈ సంసారం అనేటువంటి అది హృద్ర హృద్రజాం కాబట్టి సంసార రోగం ఏదైతే పట్టుకొని పీడిస్తూ ఉందో మనం దీనికి ఏకైక భేషజం అది మందు ఇంకొక రెండో మందే లేదు కాబట్టి సంసార రోగ భేషజత్వాత్ అది సంసార రోగ భేషజత్వాత్ ఔషధం కాబట్టి సంసారం అనేటువంటి రోగానికి సరైనటువంటి మందు ఔషధం ఏమిటంటే అవి భగవన్ నామం తప్ప రెండవది లేదే లేనే లేదు వెరీ ది వెరీ చాంటింగ్ ఆఫ్ హిస్ డివైన్ నేమ్ ఈస్ ద మెడిసిన్ అంతే అది చాలు అది దివ్యమైనటువంటి మెడిసిన్ దివ్యమైనటువంటి మందు అన్నిటికీ సర్వ రోగని అది మనుషులు ఇక్కడ ఒక రోగానికి మందు అయితే ఇంకొక రోగానికి అది మందు కాదు పైగా ఒక రోగానికి మందు తీసుకున్నావా దానికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ కాంట్రాయిండికేషన్స్ మళ్ళీ వాటికి సంబంధించి మళ్ళీ వేరే మందులు తీసుకుంటూ పోవాలి ఇలా మందులు మింగు మింగుతూ మింగుతూ పసందుగా ఒకరోజు ప్రపంచాన్నే విడిచిపెట్టారు అటువంటి మందు కాదు ఇది నీకు ఏ రోగం వచ్చినా సార్ ఒకటే మందు రోగం అంటే ఇక్కడ దుఃఖం వృజనహంత్రి కాబట్టి దుఃఖాన్ని పొగట్టేటువంటిది కాబట్టి అన్నిటికి ఇదే ఔషధం అన్నిటికీ పరమౌషము పాపం అన్నమాచారిలో కీర్తనలో బారతాడు ఆయనకేమొచ్చిందో బాధ అన్నిటికి నీది పరమోషము విన్నుని నామమి విమల ఔషధము అన్నిటి కి నీది పరమ ఔషధము వెన్నుని నామమి విమలషము అన్నిటికి పరమౌషము చిత్తశాంతికి శ్రీపతి నా మే హిన్న నిజ చిత్తశాీ శ్రీపతి నా మే హి నిజ దివ్యౌషధము చిత్తశాంతికి శ్రీపతి నామే హిణ నిజ దివ్యౌషధము మొత్తపు మోచు చిత్తచ గురుడే సిద్ధము అన్నిటి పరమోషం ఇక్కడ అన్నిటికంటే చిత్తశాంతి చూడండి చిత్తశుద్ధి చిత్తశుద్ధికి భగవన్ నామే మొత్తపు బంధ విమోచనంకు ఆ బంధం ఏదైతే ఉందో ఈ అజ్ఞానం అనేటువంటి బంధం విడిపోవడానికి కూడాను ఇదొక్కటే మెడిసిన్ కాబట్టి మొట్టమొదట భగవన్ నామం ఏదైతే ఉందో అది మనసును శుద్ధి చేస్తూ పోతుంది దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలిగిన తరువాత గురువు బోధించేటువంటి జ్ఞానం మనకు అర్థమవుతుంది అయం బ్రహ్మ ఈ ఆత్మ ఏ జ్ఞానం మనకు శుభ్రంగా కలబడుతుంది కాబట్టి అయ్యా ఇటువంటిది నీ యొక్క ఇటువంటి భేషజం నీ దగ్గర ఉంది కాబట్టి ఇది విశ్వమంగళకరమైనటువంటిది నీ రూపము నిన్ను ఆశ్రయించాము మమ్మల్ని జయి అని చివరగా ఈ శ్లోకంలో పద్దెనిమిదవ శ్లోకంలో మీ గోపిక పాడడంతో ఇది అయిపోయింది గోపికా గీతం స్వామీజీ పంతొమ్మిదో శ్లోకం కూడా ఉంది మీరు అయిపోయిందంటున్నారేంటి అని మీటర్ మారిపోయింది చూసారా ఛందస్సు ఇంతవరకు నడిచినటువంటి పద్దెనిమిది శ్లోకాలు ఇందిరా చందస్సులో నడిచాయి సరేన ఈ పంతొమ్మిది శ్లోకం దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఛందస్సు మారిపోయింది చూడండి ఎట్లా ఉన్నాయో యథే సుజాత చరణాంబురహంస్తషు అది ఎట్లా ఉండింది తవ్వకథామృతం తప్త జీవనం కవిరీడితం కల్మష అది కాబట్టి ఆ మీటర్ అట్లా ఉండింది ఇక్కడికి వచ్చేటప్పటికీ మీటర్ ఎప్పుడైతే మారిందో ఇది శాస్త్రంలో ఇదొక బోధనా విధి ఎక్కడైతే మీటర్ ఛందస్సు మారుతూ ఉంటుందో అక్కడికి సబ్జెక్ట్ అయిపోయిందని అర్థం ఇక్కడికి అయిపోయింది ఇప్పుడేంటో తెలుసా అయితే తర్వాత ఏంటి స్వామీజీ ఇంతవరకు ఒక్కొక్క గోపిక భగవంతుడిని ఉద్దేశించి ఒక్కొక్క గీతం పాడడం జరిగింది అందుకని గోపిక గీతం అన్న ఇప్పుడేంటో తెలుసా ఇది అందరూ కలిసి పాడతారు అందరి హృదయాలు ఒకటే గనక వాళ్ళ గానం ఒకటే గనక వాళ్ళ హృదయం ఒకటే గనక వాళ్ళ యొక్క పరమ లక్ష్యం ఒకటే గనక ఇప్పుడు అందరు కలిసి పాడతారు అది ఇది చూడండి సుజాత చరణాంబు రూహంస్తూ యతే సుజాత చరణాంబురుహంస్తూ భీతాశనై ప్రియా దీమహి కర్కేషు తే నాటవీమసి తద్వ్యం స్విత్ కూర్పాది భ్రమతి ధీభవతాయుమ్నాజాత చరణం బురోహం స్తన ఈ రాగం మీకేం కనబడుతుంది ఏం తెలుపుతుంది చెప్పండి భూపాలు నాకు గోపాలే తెలుసు అది కాదు భూపాలు కాదు కానీ సూర్యోదయం తెలుస్తా ఉందా లేదా కాబట్టి అందుకని ఈ రాగంలో పాడుతున్నా సూర్యోదయం కదా ఇక జరగబోయేది కృష్ణోదయం అది ఇంతవరకు కృష్ణుడు కనపడకపోవడం వల్ల ఆయన అదృశ్యమై ఉండడం వల్ల బాధపడుతూ ఈ గోపికలు ఒక్కొక్కరు గీతాన్ని పాడితే ఇక కృష్ణోదయం కాబోతూ ఉంది అందుకని అందరి గొంతుకలు ఏకమయ్యాయి అందరు కలిసి చెప్తూ ఉన్నారు తేత్తే కారణంచేత యస్మాత్ కారణాత్ ఏ కారణంచేత తే నీ యొక్క సుజాత సుకుమారమైనటువంటి సుజాత సుకుమారమైనటువంటి చరణాంబురుహం చరణకమలం పాదపద్మం ఏదైతే ఉందో హే భగవాన్ నీ యొక్క సున్నితమైనటువంటి సుకుమారమైనటువంటి చరణకమలం పాద పద్మం ఏదైతే ఉందో అది సెకండ్ లైన్ లాస్ట్ వర్డ్ కర్కశేషు కఠినమైనటువంటి ఫస్ట్ లైన్ లాస్ట్ వర్డ్ స్థనేషు కర్కశమైనటువంటి స్థనేషు కుచములయందు హే భగవాన్ నీ యొక్క సుకుమారమైనటువంటి నీ పాద పద్మా పద్మం ఉందో చరణ కమలం ఏదైతే ఉందో అది కఠినమైనటువంటి మా స్థనముల మీద మేము ధరించున్నాం స్థనేషు దధీమహి దధీమహి అంటే మేము ధరించున్నాం ప్రియా ఓ ప్రియుడా హే కృష్ణ మేమిలా ధరించున్నాం పైగా ఎట్లా ధరించున్నావు దాన్ని భీతాశనై భీత చాలా భయపడుతూ శనైహి మెల్లగా ఎందుకని అవేమో సుకుమారమైనటువంటి పాదాలు స్వామి మావేమో కర్కశమైనటువంటి స్థనాలు వీటి మీద పెడు పెట్టుకుంటే ఆ పాదాలని అవి ఎక్కడ ఒరిసిపోతాయోనని ఆ పాదాలు ఎంత బాధపడతాయోనని మేము దీమహి ధరిస్తున్నాం ఎట్లాగూ శనై మెల్లగా కా మెల్లగా తీసి అలా పెట్టుకుంటాం నీ పాదాలని ఎందుకని వాటి యొక్క సుకుమారత్వం ఏమిటో మాకు తెలుసు గనక వాటి యొక్క కోమలత్వం ఏమిటో మాకు తెలుసు గనక ఏ ప్రియా కృష్ణ తేనా అటవీ తేనా అటవీం అటసి తేనా ఆ పాదాల చేతనే ఆ పాదాలతో తేనా అటవీం ఆ అరణ్యంలో అటసి అడవిలో నువ్వు తిరుగుతావు అట్టవేం అట్టసి కాబట్టి అరణ్యంలో ను తిరుగుతూ ఉంటావు ఆ పాదాలతో కూర్పాదివిహి అక్కడ గులక రాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి చిన్న చిన్న రాళ్ళు అవన్నీ ఉంటాయి అవి నా కింస్విత్ తత్ అది వ్యధతే నా కింస్విత్ నా కింసి వ్యధతే ఆ రాళ్లలో నువ్వు తిరుగుతూ ఉంటే అది బాధించకుండా ఉంటుందా కృష్ణ ఎంత సుకుమారమైనటువంటి పాదాలే మా స్థనముల మీద పెట్టుకోవడానికి మేము భయపడతా ఉంటామే భీతైహి శనై దధిమహి కాబట్టి మెల్లగా పెట్టుకుంటూ ఉంటాము అటువంటి సుకుమారమైనటువంటి నీ పాదాలు అరణ్యములో ఆ గులకరాళ్ళ మధ్య తిరుగుతూ ఉంటాయంటే అది ఎంత బాధ ఎంత బాధది దేహి భ్రమతి కాబట్టి మా బుద్ధి భ్రమిస్తూ ఉంది ఉంది మా బుర్ర తిరిగిపోతూ ఉంది ఇంతకన్నా వ్యధ ఏముంటుంది నా కింసి వ్యధతే నా కింసి వ్యథతే ఇంతకన్నా వ్యధ ఇంతకన్నా బాధ మరొకటి ఉంటుందా మీకెందుకమ్మాయి బాధ భవదాయుషాం నహ న మాకు భవత్ నీవు ఆయుషాం మా బ్రతుకే నువ్వయ్యా మా ఆయుష్ నువ్వే మా జీవనము నువ్వే సమస్తము నువ్వే గనక నీకు దూరం అయ్యి మేము బ్రతకలేము అంటే చివరిగా వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ప్రార్థనది అంటే శ్రీకృష్ణుని యొక్క సున్నితమైనటువంటి సుకుమారమైనటువంటి పాదపద్మాల్ని ఆ హృదయంలో స్థిరపరచుకొని తృప్తి చెందాలని భావిస్తూ ఉండారు గోపికలు అందరూ కలిసి దిస్ ఇస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ గోపిక గీతం ఆయన హృదయంలో నిలిచిపోవాలి నిన్ను విడిచి క్షణమైన ఉండలేము కృష్ణ నిన్ను విడిచి క్షణమైన ఉండలేము బ్రతుకు దిగులాయే దినమే ఒక యుగము కాగా బ్రతుకు దిగులాయే దినమే ఒక యుగము కాగా మూత పడకముందే ఊతగా నిలువు స్వామి సమాప్తి కాకముందే ఉపన్యాసం కాకముందే ఈ కళ్ళ మీద రెప్పలు శాశ్వతంగా పడకముందే మూత పడకముందే ఊతగా నిలువు స్వామి నీడుగుడ పడివదు చిన్ని కృష్ణ కృష్ణ ఆయుష నివే బ్రతుకు అమాయు సర్వాణరుణ జీవయన్ జీవన పరమేశ్వరుడు మన బ్రతుకు ఎందుకో తెలుసా ప్రాణరూపంలో ఈ యొక్క జీవితాన్ని నిలుపుతూ ఉన్నాడు గనక ఈ దేహాన్ని నిలుపుతూ ఉన్నాడు గనక ప్రాణం పోతే ఇది శవంగా మారి శ్మశానంలో పిడిగడ పూడిదైపోతుంది కానీ ఇది ఉన్నది అంటే ఈ జీవనం కేవలం పరమేశ్వరుడు వల్ల కలిగిందే గనక ఆయన భవద్యుషామ్న అయ్యా మా బ్రతుకు నువ్వే మా ఆయుష్ నువ్వే మా జీవనము నువ్వే అని గోపికలందరూ కలిసి ఒక్కసారి మురబెట్టుకుంటూ ఉంటే శ్రీ సుఖవువాచ నెక్స్ట్ ఇది భాగవతం కాబట్టి సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకు చెబుతూ ఉన్నాడు గోపిక గీతం ఇక్కడికి అయిపోయింది గోపికలందరూ కలిసి పంతొమ్మిదవ గీతంలో స్వామిని ప్రార్థించడం జరిగింది ఇప్పుడు సుఖబ్రహ్మ చెప్తున్నాడు పరీక్షకి హే పరీక్షన్ మహారాజా ఏం జరిగిందో తెలుసా తర్వాత ఇతి గోప్య ప్రగాయ ప్రలప్రధా రుస్వర కృష్ణదర్శనలా పరీక్షితే కృష్ణ దర్శన లాసాహ ఆ కృష్ణుణ్ణి దర్శించాలనేటువంటి కుతూహలంతో ఉండేటువంటి ఈ గోపికలు ఈ విధంగా గోపికా గీతాన్ని పూర్తి చేసిన తరువాత ఇది గోప్య ప్లోరల్ ఇది గోప్య అంటే ఈ విధంగా గోపికలు గోప్య ప్రగాయంత ప్రగాయంత్యాయంత్య ప్రగాయంత ప్రకర్షణ చక్కగా ఆయన యొక్క వైభవాన్ని అంతా గానం చేసి ఈ గోపికా గీతంలో ప్రలపంత్యా విలపిస్తూ ఆయన కోసం చక్కగా గానం చేసి ఏడుస్తూ చిత్రధ అనేక విధాలుగా చూచాం కదా మనం ఈ ఆరుపన్యాసాల్లో రకరకాలుగా వాళ్ళు ఆయన యొక్క వైభవాన్ని గానం చేశారు చిత్రదా పెక్కు విధాల వాళ్ళు ఆయన గానం చేసి ప్రకాయంత ప్రలపంచ ఏడుస్తూ ఉన్నారు ఎందుకని కృష్ణ దర్శన శ్రీకృష్ణుని యొక్క దర్శన భాగ్యం వాళ్ళకి లభించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా ఏడుస్తూ ఉన్నారు ఎట్లా ఏడిచారో కూడా చెప్తున్నాడు సుఖబ్రహ్మ రురుదు సుస్వరం సుస్వరం బిగ్గరగా సుచరా బిగ్గరగా రురుదు విలపించారు ఏడ్చారు వాళ్ళందరూ కృష్ణుని గురించి పాడుతూ కృష్ణ దర్శనానికి ఈ కుతూహలంతో బోరున వాళ్ళందరూ ఏడ్చారట ప్రాపంచిక విషయాల కోసం ఏడ్చే వాళ్ళు ఉంటారు కానీ భగవంతుని కోసం ఏడ్చేటువంటి పవిత్ర హృదయాలు ఎన్ని ఉంటాయి ఈ ప్రపంచంలో చెప్పండి వాళ్లే భక్తులు అంటే క్షణం విడిచిపెట్టి జీవించలేనటువంటి అసక్తతే ఆ ఏడుపుకు కారణమవుతూ ఉంది అంతకన్నా ఇంకేం లేదు కాబట్టి మా మధ్యకి రాహే రుణీ చూర్మా స్వామి స్వామి కణికరించదేమీ ఆశ్రయించితి స్వామి ఆలసించ దవేమి కరుణీ మాస్వామి స్వామి కనికరి సవదేమి ఆశ్రయించుతి స్వామి ఆలసించ దవేమి రుణ స్వాణిక వదేమీ అైకుంఠ మధునా బిగే నా స్వామి వైకుంఠ మధునా వెలిగేటి నా స్వామి దారి చూపే తండ్రి దారి ఘనీ రావేమి దారి చూపే తండ్రి దారి ఘనీ రావేమి కొరుణు నా స్వామి కనికరి చదేమి ఆశ్రయించి స్వామి అలసిం ఆలసిదే మీ నా స్వామి కనికరించవదేమి వీళ్ళందరలా దుఃఖిస్తూ స్వామిని పిలుస్తూ ఉంటే చూస్తూ ఉండగానే పరీక్ష తాసం ఆవిర్భూత్ తాసం ఆవిర్భూత్ౌరి తాసం అవిరభూత్ శౌరి ఎందుకంటే కళ్యాణకరంగా వస్తున్నాడు కదా కళ్యాణ రంగం తాసా అవిరభూత్ శౌరి స్వయమాన ముఖాంబుజ పితంబరధర సృగ్వీ సాక్షాత్ మన్మథ మన్మద పితాంబరధర సృగ్వీ సాక్షాత్ మన్మథ మన్మత హే పరీక్షిత్ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ గోపికలకి స్వయమాన ముఖాంబుజ నవ్వుతూ ఇంకేదో మాట్లాడబోతాడు అది తమాషా స్వయమాన ముఖాంబుజ నవ్వుతున్నటువంటి మోముతో పీతాంబర కాబట్టి ఆ పీతాంబరాన్ని ధరించి సరగ్వీ వనమాలని ధరించి మెడలో ఎట్లాగు సాక్షాత్ ప్రత్యక్షంగా మన్మద మన్మదహ కాబట్టి అందరినీ మోహింపజేసేవాడు మన్మధుడైతే వాణ్ణే మోహింపజేసేటువంటి మన్మధుడుగా ఆ పితావా సరేనా అందరూ మన్మధుడి యొక్క మన్మధుని యొక్క ప్రభావంతో మోహంలో గురి కూరుకుపోతారు అసలు మన్మధుడే మోహానికి గురు గురయ్యాడట ఏంది ఓరిడు ఆయన ఇదేవంతం రా బాబు అది స్వయమానము అటువంటి నవ్వుతున్నటువంటి మోము ఇంకా పొలకడానికి సిద్ధపడతా ఉండాడు మొగ్గమున్నందున్న చిరునవ్వు మొలక లెత్త కృష్ణ మొగమునందున చిరునవ్వు ములకలెత్త పలుకు పలుకున అమృతం బొలొలు కూర్చుండ మాటలాడెదవుగాని మాతోటి నీవు నీ అడుగుల కడ పడి ఉన్ని కృష్ణ కృష్ణ కాబట్టి కాబట్టిరునవ్వు మొగం అది స్వయమాన ముఖాంబుజ కనపడుతూ ఉండాడట ఇప్పుడు ఆవిరభూత్ తాసాం ఆవిరభూత్ శౌరిహి తాసాం ఆ గోపికలకి శౌరిహి శ్రీకృష్ణ పరమాత్మ ఆవిరభూత్ ప్రత్యక్షం అయ్యాడట అంతే ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షం ఇంత ఇంతసేపు వీళ్ళు విలపించారు కదా ఏడ్చారు కదా ఇప్పుడు ఆడుకుంటూ ఉండాలి అది తమాషా బ్రతుకు ఆటగా మారాలి అంటే పరమేశ్వరుడు మన హృదయంలోకి రావాలి అంగనాం అంగనం అంతరే మాధవ అంగనం అంగనం అంతరే మాధవ మాధవ మాధవ చాతరేనా మాధవం మాధవం చంతరే మాధవం మాధవం చ అంతరే అంగన అంగనాం అంగనాం అంతరే మాధవ ఇప్పుడు వాళ్ళందరూ కలిసి కృష్ణుడు వచ్చాడు గనక ఆ ఆనందంలో పొంగిపోయి అందరు కలిసి ఆడుతూ ఉంటే దట్ ఈస్ రాసక్రీడ అది రాసక్రీడ అంటే ఎట్లాగో తెలుసా అంగనం అంగనం అంతరే మాధవ ఇటు గోపిక అటు గోపిక నారి నారి నడుమ మురారి సరేనా అంగనాం అంగనాం అంతరే మాధవ మాధవం మాధవంచ అంతరే అంగడి కాబట్టి మాధవుడికి మాధవుడికి మధ్య ఒక స్త్రీ గోపిక గోపికకి గోపికకి మధ్య కృష్ణుడు గోపికలు మారుతూ ఉన్నారు కృష్ణుడు మాత్రం ఒక్కడే అనేకమైనటువంటి పూలు అందులో ఉండే దారం మాత్రం ఒక్కటే అట్లాగే అందరిలో ఉండేటువంటి పరమాత్మ వాళ్ళ మధ్యలో చేరి ఇప్పుడు ఒకరినొకరు పట్టుకొని ఆడుతూ ఉండారట ఏమి భాగ్యం అది దట్ ఈస్ రాస కాబట్టి ఒక్కసారి పొంగిపోయారు ఎట్లయిపోయింది ఆకాశం వాళ్ళ హృదయం ఇంతకుముందు బృహదురహ బృహత్ ఉరహ అయ్యా నీది విశాలమైన వక్ష్యస్థలం ఇప్పుడు ఆయనది కాదు విశాలమైన వక్షస్థలం వెళ్ళదు కూడా అదే ఎందుకని ఎప్పుడైతే భగవంతుని యొక్క జ్ఞానం హృదయంలో నిండిపోయిందో హృదయం విశాలమైపోయింది అంబరమల్తాయే నా హృదయం కడలి అల్లల్లబోలే మన సాయే అంబరే నా హృదయం అంబరతాయ మా హృదయం కడలి అల్లవోలే మన సాయే కవులవోహలు పాపల నోవులు కవులవోహలు హరివిల్లు రంగులు మముచేరే This��은 pure lean rate in arguing rather than hunger. In India have any discussion? No matter where you are, no matter where you are. And the spirit of quieres be delivered. Okay, actualityusfunusandusandaveけど degrades. అల్లవోలే మనసాయే అంబరమల్యేనా హృదయం కడలి అల్లవోలే మనసాయే సారలూ మబ్బుల మీరు పులు తారల వెలుగులు మబ్బుల మేరు పులు ఉరుముల పలు పులు ఎదనిండే తారల వెలుగులు మబ్బుల మీరు పులు ఉరుముల పలుపులు ఎదనిండే చల్లని వానలు తడిసిన ఓడలు చల్లని బాణలు తడిసిన ఊడలు మెల్లగా కవి వరించే కడలి అల్లవో లే మన సాయే అంబర మాతాయే మారుదయం కడలి అల్లవో లే మనసాయే అంబర మాతాయే మృదయం కడలి Alla loo le manasaye Alla loo le manasaye పూర్ణమాదాయ పూర్ణమెవీష్